జల చరగబూ సురూప జల్లచరమృగూ సరూప కమల్ల నేత్ర సుందర సుమాత్రిక చమ నేత్ర సుందర సుమాత్రియ పుత్ర సమస్తలోకసూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే శురవండి విశ్వన్న కయనాటి రాద్రితన మండల సుందరా మంజుల మురళీ మనోహరా నీలి గగన మండల మంజుల మురళీ మనోహరా వేదాంత విజ్ఞాన స్వరూప సర్వేశేశ్వర జల్లచర మృగభూసురూపా ృగభూసు విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు విశ్రమించలేదు ఇందులోనే ఉన్నాడు ఈ విశ్వంలోనే ఉన్నాడు ఎలా ఉన్నాడు బల్బులో విద్యుత్ శక్తి లాగా బల్బును ప్రకాశింపజేసేటువంటి విద్యుత్ శక్తి బల్బులోనే ఉంది ఈ లోకాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్య భగవానుడు ఈ లోకంలోనే ఉన్నాడు అట్లాగే ఈ సృష్టిని ప్రదీపింపజేసేటువంటి పరమాత్మ ఈ సృష్టిలోనే ఉన్నాడు ఈ విశ్వంలోనే ఉన్నాడు ఎలా ఉన్నాడు ధర్మరూపంలో ఉన్నాడు ధర్మమే భగవంతుడు రామో విగ్రహలాన్ ధర్మ రాముడు ధర్మస్వరూపుడు ధర్మము పోతబోసినటువంటి విగ్రహమే శ్రీ కనుక ఈ సృష్టిలో ఏ ధర్మాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపం ఈ సృష్టి నడవడానికి ఆధారమైనటువంటి నియమాలు నియతి ధర్మం ఇదంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం ఇవి తెలిసి ధర్మ జీవనాన్ని గడిపితే అది తప్పకుండా దైవారాధనే అవుతుంది ఇక్కడే పని పూజగా మారుతుంది అర్చనగా శోభిస్తుంది మనం చేసేటువంటి కార్యంలో మనం చేసేటువంటి పనిలో పరమాత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తాడో परमात्वे चोट चुस्को आनी पूजा मारे ई विषया भगवदी ध्रुवपरचि यवृत्ति भूता स्वर्मणाभ्यर्च सिंव यूता యన సర్వం ఇదం తతం ఎవరింటైతే ఈ సమస్తమైనటువంటి భూతజాలం కదిలొచ్చిందో ఎవరిలో ఉంటూ ఉన్నదో ఈ ప్రపంచంలో ఏ ఈశ్వర చైతన్యం పరివ్యాప్తం అయ్యిందో తం స్వకర్మణ అభ్యర్చ అటువంటి పరమాత్మని నీవు చేసేటువంటి కర్మల ద్వారానే అర్చించినప్పుడు సిద్ధిని విందతి మానవ ఈ ప్రపంచంలో మనుషులు సిద్ధిని పొందుతూ ఉండాలి కనుక కర్మలు మార్చాల్సినటువంటి అవసరం లేదు పనులు మార్చాల్సినటువంటి అవసరం లేదు మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ఈశ్వర భావన మనకు ఏర్పడి పరమాత్మ స్వరూపంగా గనక ఆచరించినట్లయితే ఆ కర్మలన్నీ కూడా యజ్ఞ స్వరూపంగా మారుతూ ఉంటాయి నేను నా స్నేహితుల దగ్గరికి వెళతాను ఒక్క పువ్వును ఇస్తాను చాలా సంతృప్తి పడతాడు అతను ఇంతకీ నేను అతనికి ఇచ్చింది ఏమిటో తెలుసా పువ్వును కాదు ప్రేమను నా ప్రేమకు ప్రతిరూపంగా ఆ సమయంలో ఆ పువ్వు దివ్యంగా వెలిగిపోతూ ఉంది శోభిస్తూ ఉంది ఇది ఈ వైభవం పువ్వులో ఉండేటువంటి వైభవం కాదు అది పువ్వులో రంగులోనూ కాదు సౌందర్యంలోనూ కాదు అది కేవలం ఆ పుష్పాన్ని సమర్పించినటువంటి వ్యక్తి యొక్క హృదయ సౌందర్యం అది ఇదే భక్తి ఇదే ఈశ్వరారాధన ఇదే ఈశ్వర భావన ఎప్పుడైతే మనం సమర్పించేవన్నీ కూడాను ఈ విధంగా పరమాత్మకు నైవేద్యాలుగా మారుతూ మనం చేసే ప్రతి పని పూజగా మారుతూ ఉందో ఏ కర్మకు వచ్చేటువంటి ఫలం కర్మ ఫలం ఏదైతే ఉందో అది మనకు ప్రసాదంగా అందుతూ ఉంది కనుకని ప్రతి కర్మ యజ్ఞకర్మగా మారిపోతూ ఉంది ఈశ్వర భావనతో చేసేటప్పుడు ప్రతి కర్మ యజ్ఞకర్మగా మారుతూ ఉంది కారణం పరమాత్మ ధర్మ రూపంలో యజ్ఞ రూపంలో ఈ ప్రపంచంలో ఉన్నాడు కనుక యజ్ఞో వై పరమాత్మ యజ్ఞ స్వరూపం కనుక ఈ భావనని మనసులో ఉంచుకొని రాగద్వేష రహితంగా ప్రేమ పూరితంగా ఆచరించేటువంటి కర్మలు ఏవైతే ఉండాయో ఇవి కూడాను యజ్ఞ స్వరూపంగా గోచరిస్తూ ఉన్నాయి గనక యజ్ఞాలు యజ్ఞములో మనం పలికేటువంటి వచనాలు యజ్ఞ క్రియలు యజ్ఞ సాధనలు ఇవన్నీ కూడాను పరమాత్మ స్వరూపంగానే గోచరిస్తూ ఉన్నాయి విష్ణు పరమాత్మ ఎవరైతే ఈ విశ్వానికి ఆధారంగా ఉన్నాడో ఆయనే విశ్వం ఈ విశ్వంలో కూడా ఉన్నాడు ఇక్కడ నడిచేటువంటి ధర్మపూరితమైనటువంటి యజ్ఞ కర్మ ఏదైతే ఉందో అది కూడా తానే ఉన్నాడు గనక యజ్ఞ వషత్కారహ యజ్ఞము వషత్కార స్వరూపం కనుకనే పరమాత్మ వషత్కారహ అని ఈ మూడవ నామంలో కీర్తింపబడుతూ ఉండాడు వషట్ స్వాహ ఈ పదాన్ని మీరు వింటూ ఉంటారు యజ్ఞాలు ఆచరించేటప్పుడు స్వాహ వషట్ అంటూ ఉంటారు కనుక ఇవి యజ్ఞ వచనాలు అధ్వరే క్రియతే వషట్ వషట్ క్రియతే వశత్కార అధ్వరే యజ్ఞే యదుద్దేశేనా ఎత్ దేవతా ఉద్దేశేన అధ్వరే యజ్ఞే వషట్ క్రియతే స వశత్కార దేవతా ఉద్దేశేనా ఏ దేవతనైతే ఉద్దేశించి మనం యజ్ఞములో స్వాహ వషట్ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నామో ఇవన్నీ కూడాను పరమాత్మకే అందుతూ ఉన్నాయి సర్వదేవ నమస్కార కేశవం ప్రతి ఏ దేవుడికి నమస్కరించినా అది పరమాత్మకే చెందుతుంది ఏ దేవతకి నమస్కరించినా అది పరమాత్మకే చెందుతుంది ఎందుకని అన్ని దేవతా స్వరూపాలు తానే గనక అన్ని రూపాలు తనవే అన్ని నామాలు తనవే అని మనకి ఇప్పటికే అర్థమైపోయింది గనక అనేక దేవతలు ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉండినా వారికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ గనక ఎవరికి నమస్కరించినా పరమాత్మకే చెందుతూ ఉంటుంది ఏ అలకి నమస్కరించినా సముద్రానికి నమస్కరించినట్లే అవుతుంది ఆలయానికి ప్రవేశించేటప్పుడు ఏ మెట్టుకు మనం దండం పెట్టినా అది దైవారాధనే అవుతుంది ఎందుకని ఈ పరమాత్మకు సమర్పించేటువంటి నమస్కారమే కనుక వషత్కారహ కనుక యజ్ఞంలో ఏదైతే వషత్కార స్వరూపమయ్యిందో అది కూడా పరమాత్మ యొక్క స్వరూపం అయితే యజ్ఞానికి ఆధ్యాత్వాలు ఉన్నాయి ఒక శుభ సమయంలో యజ్ఞం ప్రారంభమవుతుంది అట్లాగే పుణ్యకాలంలో యజ్ఞం సమాప్తం అవుతుంది ఇది పూర్ణాహుతి కనుక యజ్ఞానికి ప్రారంభం ఉంది అట్లాగే అంత్యం ఉన్నది యజ్ఞానికి ఆద్యంతాలు ఉన్నాయి కనుక పరమాత్మ యజ్ఞ స్వరూపుడైతే ఆయనకి కూడా ఆద్యంతాలు ఉన్నాయా అనేటువంటి సందేహం మనకు కలగొచ్చు ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో నాలుగవ నామం భూత భవ్య భవత్ ప్రభు భూత భవ్య భవంతి తేషాం ప్రభు భూత భవ్య భవత్ప్రభు కాలేన అపరిచ్ఛిన్న నిత్య ఇత్యభిప్రాయ అయితే కాలానికి లోబడినటువంటి వాడు కాలాతీతమైనటువంటి వాడు భూత భవ్య భవత్ప్రభు భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతమైనటువంటి వాడు కాలం చాలా విచిత్రమైంది కాల జగద్భక్షక కాలం సమస్తాన్ని హరిస్తుంది ఈ ప్రపంచంలో కాలం రింగైనటువంటి వస్తువు ప్రపంచంలో ఏదీ లేదు అందువల్ల కాలహ జగద్భక్ష అన్నారు కాని పరమాత్మ కాలాతీతుడు ఆయన కాలానికి పరిమితమైనటువంటి వాడు కాడు కాలం కూడా ఆయనలోనే కదులుతూ ఉంది ఆయనలోనే కరిగిపోతూ ఉంది కనుక కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ అసలు కాలం ఎక్కడ తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ కాలం అంటే ఏమిటి అదొక మానసిక భావన కనుక కాలం ఉన్నప్పుడు పరమాత్మ ఉంటే కాలం లేకపోయినా పరమాత్మ ఉంటాడు ఇప్పుడు మనకు గాఢ నిద్రలో కాలం తెలిసిరాదు అందుకని మేలుకున్న తర్వాత అడుగుతాం నేను ఎంత కాలం నిద్రపోయాను అని కనుక కాలం తెలియకపోవచ్చును గాని మేముకున్నాం కనుక కాలము అనేటువంటిది మానసిక భావన మనసు మీద ఆధారపడి ఉంది అయితే కాలము మనసు అనేటువంటి రెండు విషయాలు వచ్చినప్పుడు కాలం సత్యమా మనసు సత్యమా మనసే సత్యం ఎందుకని మనసు కాలానికి ఆధారంగా ఉంది కాలం మనసు మీద ఆధారపడి ఉంది ఏదైతే ఇంకొక దాని మీద ఆధారపడి ఉందో అది సత్యం కాదు అనేట విషయాన్ని పూర్వ ప్రవచనాల్లోనే మనం చూచాం కనుక కాలం సత్యం కాదు కాలానికి ఆధారమైనటువంటి మనస్సు సత్యము అని చెప్పాలి అయితే ఈ మనస్సు నీవు నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో ఉందా మనస్సు కూడా లేదు కాలం లేకపోయినా మనస్సు లేకపోయినా నీవు ఉన్నావు నీవు ఉంటే కాలం ఉంది మనస్సు ఉంది కాలము మనసు లేకపోయినా నీవు ఉన్నావు కనుక సత్యం ఎవరు కాలం సత్యం కాదు మనసు సత్యం కాదు ఎందుకని ఈ రెండు నా మీద ఆధారపడి ఉన్నాయి గనక ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి గనక ఆత్మ సత్యం తదన్య సర్వం నిత్యేతి కనుక ఆత్మ సత్యం దానికన్నా అన్యంగా ఏవైతే తెలుస్తూ ఉన్నాయో ఆత్మ మీద ఏదైతే ఆధారపడి ఉన్నాయో అవన్నీ కూడా సత్యం అవకాశం లేదు సత్యం కాదు అంటే అసత్యం భావన కాలమే గనక అసత్యమయ్యేటట్లయితే ఇప్పుడు ఈ ప్రపంచంలో నడిచేటువంటి కార్యక్రమాలన్నీ ఏం కావాలి సత్యం కానిది అసత్యం అని కాదు భావన అక్కడే మిథ్య అనే పదం వచ్చింది మిథ్య అంటే లేనిది అని కాదు మరొక దాని మీద ఆధారపడి ఉన్నది అని అర్థం ఆధారపడి ఉన్నది కనుక అది సత్యం కానీ కాదు దానికి ఆధారమే ఏదైతే ఉందో అదే సత్యం ఇది పరమాత్మ కనుక కాలం మారుతూ ఉండినా కాలంలో అనేకమైనటువంటి విషయాలు వస్తువులు సంఘటనలు సన్నివేశాలు దురిగిపోతూ ఉండినా ఇవన్నీ నిత్యం కాకపోయినా నిత్యుడైనటువంటి పరమాత్మ దివ్యంగా శోభిస్తూ ఉన్నాడు గనక కాలాలు మారుతూ ఉన్నాయి కాలాతీతుడైనటువంటి పరమాత్మ అధిష్టానంగా సత్యమై భాషిస్తూ ఉన్నాడు కనుక ఆయన భూత భవ్య భవత్ ప్రభు కనుక కాలంలో అన్ని నశించిపోతూ ఉండొచ్చేమో గాని కాలం పరమాత్మ అధ్యయనంలో ఉంది ఈ కాలచక్రంలోని జీవులందరూ తిరుగుతున్నారు కనుక అందరూ పరమాత్మ మీదనే ఆధారపడి ఉండారు కారణం ఈ భూతాలని సృష్టించినటువంటి వాడు తానే భూతకృత్ సర్వ జీవులను సర్వభూతాలను సృష్టించిన వాడు గనక పరమాత్మ భూతకృత్ భూతాని కరోతి ఇది భూతకృత్ అంటే భూతములను సృష్టించిన వాడు కథం ఎలా సృష్టించాడు బ్రహ్మరూపేణ సమస్త భూతాన్ని కరోతి కాబట్టి బ్రహ్మదేవుని యొక్క రూపంలో ఈ సృష్టికి కారణమైన కూడా పరమాత్మే బ్రహ్మ సృష్టిని తయారు చేసి ఉండొచ్చేమో గానీ ఆ బ్రహ్మదేవునిలో ఉండేవాడు కూడాను పరమాత్మే గనక ఈ సృష్టికి కారణమైన వాడు తానై ఉండడం వల్ల భూత సమస్త జీవులను సృష్టించిన వాడు భూతములు పరమాత్మ కనుక సృష్టి సృష్టి విషయంలో ప్రధానంగా మనం రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి సంహతి రెండవది నియతి నియతిని గురించి ఇప్పటి మనం చాలా తెలుసుకున్నాం ఎందుకంటే నియమంతో ఉన్న చోట ప్రయోజనాత్మకంగా ఉంది కనుక ఇది నియతి అట్లాగే సంహతి సంహతి అంటే కలియక కొన్ని వస్తువులు కలిస్తే అది సృష్టి ఉదాహరణకి సైకిల్ ఉంది అనుకోండి సైకిల్ సృష్టి ఎలా చెప్పగలను అందులో చాలా వస్తువులు కలిసి ఉన్నాయి ఏ వస్తువు మరొక వస్తువు కాదు ట్యూబ్ ఉంది చైన్ ఉంది ఫెడల్ ఉంది సీట్ ఉంది బెల్ ఉంది ఇవన్నీ కూడాను హ్యాండిల్ ఉంది ఇవన్నీ కూడాను అనేకమైనటువంటి వస్తువులు కలిసి ఉన్నాయి కలిసి ఉన్నాయి గనక సంయోగం అట్లాగే ఒకరోజు విడిపోతాయి కాబట్టి సృష్టి అనేటువంటి విషయంలో సంహతి చాలా కలిసి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క భూతజాలాన్ని చూస్తే ఇదంతా చక్కగా నియతితో సంహతితో తెలుస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అపూర్వ సృష్టి అనేకమైనటువంటి భూతాలు కాకుండా మొదట ఒక్క మానవ దేహాన్ని తీసుకొని మనం చూస్తాం ఇది ఎట్లా సంహత ఇది ఎట్లా నీయతో మనకు చక్కగా అర్థమైపోతుంది అందువల్ల పరమాత్మ భూతకృత్ చూడండి మానవ దేహం ఎట్లా ఉందో సంహతితో నీతితో ఎలా శోభిస్తూ ఉందో చూడండి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 సైకిల్ సృష్టి అదొక నీతితో ఉంది సంహతిగా తెలుస్తూ ఉంది ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉన్నాయి అవి కూడా ప్రయోజనాత్మకంగా ఉన్నాయి కాబట్టి పరమాత్మ భూతకృతి అన్నప్పుడు ఇప్పుడు మన దేహంలో ఏ విధంగా సృష్టి ఉందో ఇక్కడ నియతి సంహతి ఎలా ఉన్నాయో అర్థం చేసుకుంటూ ఉన్నాం మనం తినేందుకు నోరుంది అయితే నోరు ఎక్కడైతే ఉందో దంతాలు కూడా అక్కడే ఉన్నాయి ఎందుకుని అక్కడ తింటూ ఉన్నాం అక్కడే గనక దంతాలు అక్కడే ఉన్నాయి అంతేకాదు రుచి చూచేటువంటి నాలుగు కూడా అక్కడే ఉంది లాలాజలం కూడా అక్కడే ఊరుతూ ఉంది కానీ ఈ భూమికి ఆకర్షించేటువంటి శక్తి ఉంది పైరుండేటువంటి వస్తువుని కిందకు లాగుతూ ఉంటుంది గనక నోట్లో ఉండేటువంటి వస్తువు ఆహార నాళం ద్వారా జీర్ణాశయంలోకి పోతూ ఉంది కనుక జీర్ణాశయం కింద భాగంలో ఉంది అక్కడికి చేరడానికి ఆహార నాళం కూడా ఉంది ఇదంతా నియతి ఇట్ ఇస్ అర్డర్ అలాగే కళ్లు ముందుకున్నాయి ముందు చూస్తూ ఉన్నాయి అలాగే కాళ్లు కూడా ముందుకున్నాయి కాళ్లు వెనకుండి కళ్లు ముందుకుంటే పరిస్థితి నార్మల్గా ఉండేది అలా కాకుండా నీతితో ఎక్కడ సీటు ఉండాలనో సైకిల్లో అక్కడే ఉంది ఎక్కడ నోరుండాలనో ఎక్కడ దంతాలు ఉండాలో ఎక్కడ నాలుగు ఉండాలో ఇవన్నీ కూడా క్రమబద్దంగా నీతితో ఉండాయి కనుక ఇది సృష్టి ఇంత తయారైనా ముక్కు గనక నోటికి పైన ఉండకపోతే ఏమి తింటాము ఎలా తింటామో ఏదేది తింటామో పరమాత్మకే తెలియాలి కనుక అటువంటి బాధ లేకుండా ముక్కును కూడా నువ్వు వాసన చూచేందుకు నోటికి పైభాగానే పెట్టాడు అందువల్ల ఏది తెలిసి తింటూ ఉన్నాం ఇదంతా అద్భుతమైనటువంటి సృష్టి నియతి సంహతి ఈ రెండు ఇందులో ఉన్నాయి దైనా నమిలి తినేందుకున్నారు సిద్ధమై ఉన్న ఏది తినాలో తెలిపేటందుకు ముసుకు ఏదైనా నమిలి తినందుకున్నారు సిద్ధమై ఉన్నా ఏది తి నాలో తెలిపేటందుకు ముందునాయి చూచే కళ్ళు ముందుకున్నాయి నడిచే కళ్ళు ముందునాయి చూచే కళ్ళు ముందుకున్నాయి నడిచే కళ్ళు ఏది ఎక్కడ ఎందుకున్నో తెలిసిగుంతే सृष्टि తлле భలే सृष्टि ఇది భлле మంచి सृष्टि భлле భలే सृष्टि కాళ్ళదు కీళ్ళుండాలి ఎంతున్నా తినే చేతికి దండిగా వేళుండాలి కుర్చీలున్నా కూర్చునేందుకు కాళ్ళదు కీళ్ళుండాలి ఎంతున్నా తినే చేతికి దండిగా వేళుండాలి నమిలేటందుకు పళ్ళుండాలి వాళ్ళే టూకు నడుముండాలి నమిలేటందుకు పళ్ళుండాలి వాళ్ళేటందుకు నడుముండాలి ఏవేవి ఎలా ఉండాలో కలిపి గుంతుటే సృష్టి భలే భలే సృష్టి ఇది భలే మంచి సృష్టి భలే భలే సృష్టి నడుమ ఊయల లూగే మనసు బయట పడుతుంది గాలులాడిన ఆరని దీపం అంతరంగమున ఉంది ఊహల నడుమ ఊయల లూగే మనసు బయట పడుతుంది గాలులాడిన దీపం అంతరంగమున ఉంది అవ్వబ్బు లబుడబుకుండే అది ఆగితే బ్రతుకే ఎండే అవ్వబ్బు లబుడబ్బుకుండె అది ఆగితే బ్రతుకే ఎండే ఎండే గుండెను పండించేందుకు అండగ నాథుడు ఉండే భలే భలే సృష్టి ఇది భలే మంచి సృష్టి భలే భలే సృష్టి సృష్టి ఎలా అవుతుంది లేనిది ఊరేగాలంటే ఎలా సాధ్యపడుతుంది ఉందినది ఊడి సృష్టి ఎలా అవుతుంది లేనిది ఊరేగాలంటే ఎలా సాధ్యపడుతుంది ఉన్నది మళ్ళీ రాని రాదు లేనిది ఎప్పుడు వచ్చేదిండదు ఉన్నది మళ్ళీ రాని రాదు లేనిది ఎప్పుడు వచ్చేదిండదు నామరూపాల సృష్టి माले पुष्टी, सहस्रनामालये पुष्टि भले भले सृष्टि कि भले मंच सृष्टि भले भले सृष्टि कि भले मंच सृष्टि भले भले सृष्टि एंतना अंतनी भगवं सृष्टि महाबलविं सृष्टि संहति तो नीति तो उगन इधि सृष्टि ई सृष्टि की पूर्व परमात्मे उदैव सौम्य इधमग्र आसीति एक अद्वितीय ब्रह्म ఇదం అగ్రే సృష్టి హే ప్రాక్ ఈ సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనంతుడు కనుక ఆయన నుండి ఏది వచ్చినా అది తనకన్నా భిన్నమయ్యేందుకు అవకాశం లేదు అయితే నామరూపాలతో కనపడుతోంది అదే సృష్టి కనుక భూతకృత్ పరమాత్మ ఈ భూతజాలమునంతా సృష్టించాడు ఈ ప్రపంచంలో తానున్నాడు అయితే ఇంత ప్రపంచాన్ని తయారు చేసినటువంటి పరమాత్మ తనకన్నా వేరుగా ఈ విశ్వం లేకుండా ఉంది భూతములన్నీ తనలోనే ఉన్నాయి సర్వజీవులు తనకన్నా భిన్నంగాకుండా ఎలాగైతే అలలన్ని సముద్రంలోనే ఉన్నాయో అట్లాగే పరమాత్మ యొక్క స్వరూపంలో సమస్తమైనటువంటి జనులు ఈ సమస్తమైన ప్రపంచం నిండిపోయి ఉంది అందుకనే ఆయన భూతకృత్ మరి భూతములను సృష్టించాడు ఈ భూతాన్ని పోషించేవాడెవరు అది కూడా తానే ఆ విషయాన్ని తర్వాత నామం తెలియజేస్తూ ఉంది భూత భృత్ ఓం నమో భగవతే వాసుదేవాయ నారు పోసిన వాడు నీరు పోయకపోవచ్చేమో గాని మూతి పెట్టిన వాడు మేత పెట్టకపోడు మనల్ని సృష్టించిన పరమాత్మ పారిపోలేదు మన మధ్యలోనే ఉంటూ మనల్ని పోషిస్తూ ఉన్నాడు గువ్వకు మేత పెట్టేది తానే రాతిలోని కప్పను పోషించేదే తానే నీటిలోని చేపకు ఈత నేర్పిందే తానే అరణ్యాలలో వృక్షాలకు నీళ్లు పోసి పెంచి పోషించే అవ్యక్త వనమాలే తానే అంతటా తానే ఉన్నాడు తాను లేని చోటంటూ లేదు తనకు కనిపించని ప్రదేశం లేదు తను చూడని వస్తువు వ్యక్తి లేడు ఈ ప్రపంచంలో అయితే అంతటా అతడే ఉన్నా ఎందుకని నాకు కనిపించడు ఏమో కనిపించినంత మాత్రాన తెలియాలని ఎక్కడుంది ఒక బాటసారి దారిలో పోతూ ఉంటాడు అతనికి మార్గమధ్యమలో ఒక రత్నం కనబడుతుంది కానీ అది అమూల్యమైంది అని అతనికి తెలియదు రత్నం అని అతనికి తెలియదు అదేదో రాయి అనుకుంటాడు తన దారిని తాను పోతాడు రత్నాన్ని అతను చూచాడు కానీ అతనికి తెలియదు రత్నానికి సంబంధించిన జ్ఞానం లేదు గనక రత్నాన్ని చూసినా అతనికి అది రాయిగానే గోచరించింది పరమాత్మ అంతటా ఉండాడు కానీ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కలిగినప్పుడే పరమాత్మ అంటే ఏమిటో మనకి తెలిసి వస్తుంది దీనిని శాస్త్రంలో ప్రమ అంటారు ప్రమ అంటే జ్ఞానం ప్రమా కరణం ప్రమాణం జ్ఞానాన్ని కలిగించేది ఏదో అది ప్రమాణం ప్రమాణం ఉన్నప్పుడు ప్రమ కలగకుండా పోయే అవకాశమే లేదు నాకు చెవి ఉంది శబ్దమైంది ఈ శబ్దాన్ని నేను వినకుండా ఉండలేను ఎందుకని చెవి ఉంది గనక పనిచేస్తూ ఉంది గనక ఎప్పుడైతే చెవి ఉందో చెవి పనిచేస్తూ ఉందో దాని వెనక మనసు కూడా పనిచేస్తూ ఉందో శబ్దం రాగానే ఇది ఫలానా శబ్దము అని నాకు తెలిసిపోతూ ఉంది ఎందుకని శబ్దాన్ని వినడానికి చెవి ప్రమాణం చెవి ఉంది గనక మనసు ఉంది గనక శబ్దం తెలిసిపోతూ ఉంది కనుక ఒక వస్తువు ఉన్నది ఏంటి దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి ఆ జ్ఞానం కనుక కలిగితే ఆ వస్తువు ఏమిటో తెలిసిపోతుంది ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఈశ్వరుడికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి ఈ జ్ఞానం కనుక కలిగితే ఈశ్వరుడు అంటే ఏమిటో మనకు తెలిసిపోతుంది కానీ మన బుద్ధి పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉంది అనంతుడైనటువంటి పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ బుద్ధి అందుకోలేకపోతుంది కనుక బుద్ధికి శుద్ధిని కలిగించాలి బోధను పట్టించాలి ఈ పవిత్ర కార్యాన్నే చేస్తూ ఉంది విష్ణు సహస్రనామ స్తోత్రం నామ స్మరణ ద్వారా బుద్ధి శుద్ధి పడుతూ ఉంది నామ వైభవాన్ని అర్థం చేసుకోవడం ద్వారా బోధ ద్వారా జ్ఞానం కలుగుతూ ఉంది భూతకృత్ పరమాత్మ ఈ భూతమును సృష్టించిన వాడు అనేటువంటి విషయాన్ని ఇంతవరకు మనం గ్రహించాం అయితే భూతాలని సర్వభూతాలని సృష్టించినటువంటి పరమాత్మ పోషించేవాడు కూడా అయి ఉన్నాడు భూతృత్ భూతాన్ని భిమర్తి పాలయతి ధారయతి పోషయతి ఇది భూతభృత్ కాబట్టి సర్వభూతాలని భరించేవాడు పాలించేవాడు ధరించేవాడు పోషించేవాడు పరమాత్మ గనక ఆయన భూతభృతు అని కీర్తిపబడ్డాడు భూతములు అంటే పుట్టినవి అని అర్థం అదే పంచభూతాలు ప్రతివత్ వాయుర ఆకాశాలు ఈ పంచభూతాల నుండే లోకాలు ఆవిర్భవించాయి లోకులు కలిగారు కనుక లోకులు లోకాలు పంచభూతాల నుండి వచ్చాయి పంచభూతాలు ఎప్పుడైతే పుట్టాయో పుట్టినవి గనక వాటికి ఆద్య స్థానం ఉండాలి ఎక్కడ నుండి అవి పుట్టాయో అది ఆద్యస్థానం అదే పరంధామం పరమాత్మ ధామం అక్కడి నుంచి పంచభూతాలు కదిలి ఆ పంచభూతాల నుండి భూతాలు లోకాలు ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి అలలు సముద్రం నుండి వస్తాయి అలలు సముద్రం నుండి ఆవిర్భవించాయి గనక సముద్రం కన్నా వేరుగా అలలో ఉండలేవు అలలో ఉన్నదంతా కూడాను సముద్రమే అలలన్నీ కూడాను సముద్రమే అట్లాగే ఈ ప్రపంచం సమస్తమైనటువంటి భూతజాలం పరమాత్మ నుంచి ఆవిర్భవించడం వల్ల ఈ భూతాలలో ఉన్నదంతా కూడాను పరమాత్మే అలల్ని సాగరం భరిస్తూ ఉంది ధరిస్తూ ఉంది అట్లాగే భూత జాలాన్ని సమస్త జీవులని పరమాత్మ భరిస్తూ ఉన్నాడు ధరిస్తూ ఉండాడు పోషిస్తూ ఉండాడు పాలిస్తూ ఉండాడు నేను చూచేందుకు ఉన్న కళ్ళు నాకు రెండే కానీ ఆ రెండు కళ్ళు చూచేందుకు ఈ ప్రపంచంలో ఎన్ని రంగులో ఎన్ని రూపాలు ఎన్ని అద్భుతమైనటువంటి రూపాలు నేను తినేందుకు ఒక్క నాలుకే ఉంది కానీ ఆ నాలుగుకు రుచులు ఎన్నో ఈ ప్రపంచంలో ఇవన్నీ పరమాత్మ తయారు చేసి పెట్టాడు శీతోష్ణాలు ఇరువైపున నన్ను ముట్టడిస్తూ ఉన్నా ఆ రెండింటినీ ఎదుర్కోవడానికి ఒకే ఒక చర్మం నాకుంది నేను జీవించడానికి ఆహారం తీసుకుంటాను కానీ ఆ ఆహారాన్ని ఎలా జీర్ణం చేయాలో నాకు తెలియదు ఇదంతా కూడా పరమాత్మ నాకు చేసి పెడుతూ ఉన్నాడు ఇది అతని యొక్క అనంతమైనటువంటి కృప నేను ఈ ప్రపంచంలో ఏదో ఏదో సాధించాను అని పొరంగి పొంగిపోతున్నా ఇవి నేను సృష్టించాను అని అనుకుంటూ ఉన్నా ఇవి సృష్టించాను కనుక నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకుంటూ కానీ ఇక్కడ ఒక్క సత్యాన్ని నేను గుర్తించాలి ఏమిటో తెలుసా ఇవి నేను సృష్టించి ఉండొచ్చేమో ఇలా నేను క్రొత్తగా సృష్టించినవి వాటికి కావలసినటువంటి వస్తువుల్ని అనుకూల పరిస్థితుల్ని పరమాత్మే నాకు తయారు చేసి పెట్టాడు అనేటువంటి సత్యాన్ని నేను మరవకూడదు ఎప్పుడు అయితే ఉన్నటువంటి వస్తువులతో నేను ఒక అద్భుతమైనటువంటి వస్తువును తయారు చేసి ఉండొచ్చు కానీ ఆ వస్తువుల్లో అటువంటి జ్ఞానం ఉన్నదని అటువంటి పరిస్థితి ఉన్నదని తెలుసుకునేటువంటి శక్తి నాకుంది ఈ శక్తి కూడాను పరమే పరమాత్మే నాకు ప్రసాదించాడు రాత్రి అవుతుంది నేను నిద్రపోతాను గువ్వ గూటిలో పడుకుంటుంది నేను గృహంలో పడుకుంటాను తెల్లవారుతుంది గువ్వ లేస్తుంది నేను లేస్తాను సూర్యోదయంలో ఇద్దరికీ సూర్యదర్శనం అవుతుంది గువ్వ సూర్యుణ్ణి చూస్తుంది కానీ నేను చూడటమే కాదు అర్థం చేసుకుంటాను ఇలా అర్థం చేసుకునేటువంటి శక్తిని పరమాత్మ నాకు ప్రసాదించాడు ఇటువంటి శక్తిని పరమాత్మ నాకు ప్రసాదించాడు కనుక ఆయన ముందు తల మంచి నమస్కరిస్తున్నా హే భగవాన్ నీ రుణం తీర్చుకోలే నన్ను పోషించేవాడేవి నీవు పాలించేవాడేవి నీవు భరించేవాడేవి నీవు ధరించేవాడివి నీవు కనుక రణ్యమన్యం అహం నజానే నాని మొరపెట్టుకోవడానికి ఈ ప్రపంచంలో నాకు ఎవరున్నారు నీవు తప్ప అని పరమాత్మను ప్రాధాయపడుతున్నా ప్రార్థిస్తూ ఈ విధంగా భూతాల్ని భరించేవాడు పోషించేవాడైనటువంటి పరమాత్మ ప్రపంచ రూపంలో తానే ఉన్నాడు భావాహ త్యమైన నీ కథ విని వినిపించింది మనసు మన విని సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మన విని పోయిన పున్న వచ్చిందని చేసిన పుణ్యమ్ము తెచ్చిందని పోయిన పున్నని వచ్చిందని చేసిన పుణ్యమ్ము తెచ్చిందని సత్యమైన నీ కథ విని పించింది మనసు మన విని సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మనవిని మీ లేదని చెప్ప కమ్మ సుందలేదని చెటకే మీ లేదని జప్ప కమ్మ సుందలేదని మనసార నీకిచ్చిన మనసు మనసార నీకిచ్చిన మనసు ఏనాటికి తిరిగి రాదని నిన్నుదలి ఎన్నడూ రాలేదని సత్యమైన నీ కథ విని తినిపించింది మనసు మనవిని సత్యమైన నీ కథ విని తినిపించింది మనసు మన યંદરો ઉનારની અnderi lo ni unavani enno mahilo undina enno mahilo undina madilo ni ve untavani na madilo ni ve untavani satya mainani kasavini ప్రపంచ రూపంలో భాషిస్తూ కేవలం తన స్వరూపంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా శోభిస్తూ ఉండేటువంటి వాడు పరమాత్మ గనక ఆయన భావ అని కీర్తింపబడ్డాడు ప్రపంచ రూపేణ వతీతి భావహ కేవలం భవతీత్యేవా భావ ప్రపంచ రూపంలో భాషిస్తూ ఉండడం చేత తాను భావహ అనేటువంటి నామదేవుడయ్యాడు అలాగే ప్రపంచ రూపంలో పరమాత్మ కనిపిస్తూ ఉండినా ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నాడు అని కూడా అర్థం ఇప్పుడు మట్టి కుండ అనుకోండి మట్టి కుండలో మట్టి ఉంది అంటే కుండగానూ ఉంది మట్టిగానూ ఉంది నామరూపాలతో ఉన్నది గనక కుండ ఆధారంగా ఉన్నది గనక మట్టి అట్లాగే అలా కనిపిస్తూ ఉంది అనంటే అలలో ఉన్నది కూడా సముద్రమే సముద్రం అలగాను ఉంది సముద్రంగాను ఉంది అని అర్థం అట్లాగే పరమాత్మ ప్రపంచంగానూ ఉన్నాడు తన స్వరూపంలో కేవలం పరమాత్మగానే శోభిస్తూ ఉండాడు కానీ ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఇది భావ అనేటువంటి నామంలో ముఖ్యంగా మనం గ్రహించాల్సినటువంటి విషయం పరమాత్మను దర్శించడానికి ఈ ప్రపంచం అవరోధమా బాగా ఆలోచించండి మట్టిని దర్శించడానికి కుండ ఆటంకమా సముద్రాన్ని దర్శించడానికి అలా అవరోధమా కుండలో ఉన్నదంతా మట్టే కుండను చూస్తున్నప్పుడు కూడాను అక్కడ ఉన్నది మట్టే కనుక కుండ మట్టే మట్టే కుండ రూపంలో ఉంది అట్లాగే ఈ ప్రపంచ రూపంలో ఉండేటువంటి వాడు కూడా పరమాత్మే కనుక పరమాత్మను దర్శించడానికి ప్రపంచం అనేటువంటిది అవరోధం కాదు అలా సముద్రం నుండి ఆవిర్భవించిందో సముద్రంలోనే ఉన్నదో సముద్రంలోనే విలీనం అయిపోతూ ఉందో అట్లాగే ఈ ప్రపంచం కూడా నువ్వు పరమాత్మ నుండే పుట్టింది పరమాత్మలోనే ఉన్నది పరమాత్మలోనే లయించిపోతూ ఉంది ఈ సత్యం తెలిసిన తరువాత కొండ కొండగా ఉంటూనే మట్టిగా ఉంది అలా అలగా ఉంటూనే సముద్రంగా ఉంది ప్రపంచం ప్రపంచంగా ఉంటూనే పరమాత్మగా ఉంది అర్థం చేసుకోండి కనుక అలా సముద్రమే కుండ మట్టి ప్రపంచం పరమాత్మే కానీ సాగరం అల కాదు మట్టి కుండ కాదు పరమాత్మ ప్రపంచం కాదు ఇవన్నీ నామరూపాలు నామరూపాలలో పరమాత్మే ఉన్నాడు కానీ నామరూపాల కన్నా అతీతంగా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి దివ్యమైనటువంటి స్థితిని ఈ నామం ఆవిష్కరిస్తూ ఉంది కనుక ఇది భావ అయితే ప్రపంచంలో నిడి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ కేవలం తన సత్య జ్ఞానానంద స్వరూపంగా వెలుగొందుతూ ఉన్నాడు మరి మనలో ఎక్కడున్నాడు మనలో కూడా తానే ఉన్నాడు ఎలా భూతాత్మా మిగిలిన నీడా నీవని తోడెవరు నాకు లేరని మిగిలిన నీడా నీవని బీడక నీవు తోడుగా ఉంటే బీడక నీవు తోడుగా ఉంటే ఈ జన్మకు ఇది చాలని మరో జన్మ ముయిక భూతాత్మ సర్వభూతముల నుండి సమస్త జీవులను ప్రకాశింపజేటి చేత పరమాత్మ భూతాత్మ అని కీర్తింపబడ్డాడు భూతానాం అంతర్యామి ఇది సర్వ సర్వభూతములలో అంతర్యామి తానే భూతానాం భూతములు అంతర్యామి భూతములు బహువచనం అంతర్యామి ఏకవచనం కనుక మనం చాలా మంది ఉన్నాం ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి భూతాలు ఉన్నాయి కనుక భూతానాం అంతర్యామి అంటే అన్ని భూతాల్లో అంతర్యామి అన్నప్పుడు ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క పరమాత్మ ఉన్నాడా అనేటువంటి ఆలోచన సందేహం కదిలేటువంటి అవకాశాలు ఉంటాయి దృశ్యతే జలచంద్రవత్ అనేకమైనటువంటి పాత్రల్లో నీళ్లు ఉండొచ్చేమో గాని ఆ నీటిలో చంద్రుడు ప్రతిబింబించవచ్చు కానీ ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క చంద్రుడు ఎట్లాగైతే లేడో అన్ని పాత్రల్లో ప్రకాశిస్తూ ఉండినా ప్రతిబింబిస్తూ ఉండినా ప్రతిఫలించేటువంటి చంద్రుడు ఎట్లాగైతే ఒక్కడే అయ్యున్నాడో అలాగే సర్వభూతములలో ప్రకాశించేటువంటి పరమాత్మ ఒక్కడే గనక భూతానాం బహువచనం అంతర్యామి ఏకవచనం భగవద్గీత కూడా ఈ విషయాన్ని ధృవపరిచింది క్షేత్రజ్ఞం చాపి విద్ధి సర్వక్షేత్రేషు భారత అర్జున అన్ని క్షేత్రాల్లో అన్ని దేహాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం తెలుసుకునేటువంటి జ్ఞాన స్వరూపం నేనే కనుక క్షేత్రములు బహువచనం క్షేత్రజ్ఞం ఏకవచనం కనుక పరమాత్మ ఒక్కడి అనేటువంటి విషయం దృఢపడుతూ ఉంది కనుక సర్వభూతములలో ఉండి వాటిని ప్రకాశింపజేయడం చేత పరమాత్మ భూతాత్మ అని కీర్తింపబడుతూ ఉన్నాడు అదే సమయంలో తాను అసంగుడై ఉన్నాడు ఇది సాధ్యం అందరిలో ఉండి అందరినీ ప్రకాశింపజేసేటువంటి పరమాత్మ అసంగుడే ఎలా ఉంటాడు అతనిలో కర్మ జరుగుతూ ఉంది కదా అసంగుడే ఎలాగో తెలుసా సూర్యుడు సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు కాని ఇది కర్మ నేను వీళ్ళని ప్రకాశింపజేస్తున్నాను అనేటువంటి ఆలోచన చేయాలి అనేటువంటి కర్మ సూర్యుడిలో ఉందే అలాగే గనక ఉండేటట్లయితే ఒకప్పుడు సూర్యుడు ప్రకాశించి కర్మే గనక మరొకప్పుడు ఆపుకోవచ్చు మనం ఒకప్పుడు ఇష్టపడితే కర్మలే చేస్తాం అవసరం లేదనుకుంటే పనులు మానేస్తాం కానీ సూర్యుడు మాత్రం సదా ప్రకాశిస్తూనే ఉన్నాడు దాని ఉద్దేశం ఏమిటంటే ఇది కర్మ కాదు ఇది జ్ఞానం స్వప్రకాశం అలాగే పరమాత్మ కూడాను దివ్యంగా ప్రకాశిస్తూ అందరిలో ఉంటూ అందరినీ నడుపుతూ దేహంలో ఉండేటువంటి వికారాలకు సంబంధం లేకుండా మనో సంబంధం లేకుండా దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతూ ఉండినా తనలో ఏ విధమైనటువంటి మార్పు లేనివాడై ఉండి తాను అన్నిటికీ ఆధారంగా ఉంటూ తనకు ఏ ఆధారం లేనిటువంటి ఉండడం వల్ల పరమాత్మ భూతాత్మ అని కీర్తింపబడ్డాడు కనుక ఏని సరువుల్ని పోషించేటువంటి ఉండడం వచ్చేత చక్కగా అందరినీ పుట్టించి పోషించి పెంచే ఉండడం వల్ల పరమాత్మ భూత భావన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 సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మన విని సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మన విని పోయిన పున్నమి వచ్చిందని చేసిన పుణ్యము తెచ్చిందని పోయిన పున్నమి వచ్చిందని చేసిన పుణ్యము తెచ్చిందని సత్యమైన మీ కథ విని మనసు భూతానం భావయతి జనయతి వర్ధయతి భూత భావన భూతములను సృష్టించిన వాడు అందంగా పోషించేటువంటి వాడు పరమాత్మ అయ్యున్నాడు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇందరి జీవులు ఉన్నారు కానీ ఒకరున్నట్టుగా మరొకరు లేరు కదా దేహాలిచ్చింది తానే కానీ అందరి దేహాలు ఒక విధంగా లేవు అందరి నవ్వులో ఒక విధంగా లేవు అందరి చూపులో ఒక విధంగా లేవు అందరి పలుకులో ఒక విధంగా లేవు అందరి నడక ఒక విధంగా లేదు ఎంత అద్భుతమైనటువంటి సృష్టిది ఎవరెవరి కర్మలకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వాలో పరమాత్మకు తెలుసు ఎలాంటి దేహాలు ఇవ్వాలో తెలుసు ఎలాంటి మనసులు ఇవ్వాలో తెలుసు ఎలాంటి తల్లిదండ్రులను ఇవాలో తెలుసు ఎటువంటి ప్రదేశాల్లో మనం పుట్టాలో తెలుసు కనుక నీకు ఏమి ఇవ్వాలో తెలుసు ఎలా ఇవ్వాలో తెలుసు ఎందుకు ఇవ్వాలో తెలుసు ఇవన్నీ పూర్ణంగా తెలిసిన వాడు కావడం పరమాత్మ భూత భావన అంటూ కీర్తింపబడ్డాడు ఇప్పటికీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి శ్లోకం పూర్తి విష్ణు సహస్రనామ స్తోత్రంలో నూట ఎనిమిది శ్లోకాలున్నాయి వెయ్యి నామాలున్నాయి ఇప్పటికీ మనం ఒక శ్లోకాన్ని పూర్తి చేశాం తొమ్మిది నామాలు పూర్తి చేశాం తొమ్మిది అనేది ఒక విచిత్రమైనటువంటి సంఖ్య ఇది ఎందుకో ఆశ్చర్యం ఈ తొమ్మిది అంకె మాత్రం రెండవ అంకెను చేర్చుకోదు రెండవ దాంట్లో పడ్డం దానికి ఇష్టం లేదు ఎందుకని అద్వితీయం బ్రహ్మ ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఒకే ఒక పరమాత్మని గుర్తు ఉంది తొమ్మిది నామం కనుక నూట శ్లోకాలు ఎనిమిది ఒకటి నామాలు ముందు మూడు సున్నలు ఉన్నాయే గాని ఆధారంగా ఉండేది ఒకటే ఈ జగత్తుకు ఆధారంగా ఉండేటువంటి పరమాత్మ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ కనుక నూట ఎనిమిది శ్లోకాల్లో నామాల్లో ఉండేటువంటి అక్షరాలు మూడు వేల చూడండి ఎంత తమాషాగా ఉందో వీటిని కూడితే పద్దెనిమిది ఎనిమిది ఒకటి మళ్ళీ తొమ్మిది కనుక ఇటు చూచినా తొమ్మిది ఇప్పుడు మనం తొమ్మిది నామం దగ్గర ఆగున్నాం కానీ విచిత్రం ఏమిటంటే తొమ్మిదిని పెంచుకుంటూ పోతే తొమ్మిది మూల తొమ్మిది ఆరుల యాభై నాలుగు నాలుగు ఐదు తొమ్మిది తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది ఏ విధంగా తొమ్మిదిని ఎచ్చవేసుకుంటూ పోయినా అది తొమ్మిది దగ్గర ఆగుతుందే గాని మరి అక్కడికి పోయేందుకు అవకాశం లేదు విష్ణు సహస్ర ఏ నామంలో మనం వెతికిన అనంతుడైనటువంటి ఏకమైనటువంటి అద్వయమైనటువంటి అద్వితీయమైనటువంటి పరమాత్మ తప్ప రెండవ వస్తువు లేదు అనేటువంటి విషయాన్ని ఈ తొమ్మిది అనేటువంటి సంఖ్య నిర్ధారణ చేస్తూ ఉంది గనక ఈ తొమ్మిదవ నామాన్ని సమాప్తం చేస్తూ అనంతడైనటువంటి పరమాత్మని హృదయంలో నింపుకుంటూ ఉన్నాం దయతో పరమాత్మ మనకు ప్రసాదించినవి మనకున్నాయి ఉన్నవి తృప్తిని ఇవ్వలేనప్పుడు లేనివి ప్రాప్తిస్తే ఆనందం కలుగుతుందేమో సుఖం కలుగుతుందేమో అని అభిప్రాయపడడం సరైనటువంటి అవగాహన కాదు ఈనాడు మనకున్నవి ఒకనాడు లేనివి నాడు లేనివి ఈనాడు ఉండి తృప్తిని ఇవ్వలేనప్పుడు ఈనాడు లేనివి రేపు కలిగిన ఈనాటి అసంతృప్తి ఉంటుందేమో గాని సంతృప్తి కలిగేందుకు అవకాశం లేదు పదవి వస్తుంది ఇది లాభమా ఏమో పదవి లాభమే అయితే నేడు పదవిలో ఉన్నవారు పూర్వం సుఖంగా ఉండాలి అప్పుడే అది లాభం అర్థం పదవి లాభమే కాదనడా లేదు కానీ పదవి పదవిగా లాభం కానీ ఆ పదవి వల్ల ఏర్పడేటువంటి చికాకులు సమస్యలు సంఘర్షణలు ఆశాంతి ఇవన్నీ కూడా లాభాలా కావు ఇవన్నీ నష్టాలు ఒక విధంగా చెప్పాలంటే వీటిని కనుక సక్రమంగా మదింపు వేస్తే పదవిని లాభంగా పదవిలో ఉన్నవాళ్ళు కూడా అంగీకరించరు కనుక ఏదైతే మనకు వచ్చినా దానివల్ల మనకు తృప్తి లేకుండా ఉందో దాంతో మనకు సుఖం లేదు అని అర్థం అది లాభం కిందకి ఎప్పుడూ రాదు అది నష్టమే అని చెప్పుకుంటూ ఉండాలి పొందేది నలుసంత పోగొట్టుకునేది కొండంత ఇట్లాగే ఉంది ఈ ప్రపంచంలో ఏ పరిస్థితి చూసినా ఏది మనం పొందినా మన పరిస్థితి ఇట్లాగే ఉంది ఇంతకన్నా మెరుగుపడేటువంటి పరిస్థితి మనకు కనిపించడం ఈ ప్రపంచంలో పరమాత్మ లాభాన్ని పొందితే మళ్లీ ఈ ప్రపంచంలో మనం పొందవలసిందంటూ ఏది ఉండదు ఇది నష్టం ఎరుగినటువంటి లాభం దుఃఖం తెలియనటువంటి సుఖం ఏనుగు పాదంలో అన్ని పాదాలు ఎట్లాగైతే ఇవిడిపోయి ఉన్నాయో అట్లాగే పరమాత్మ లాభంలో సమస్తమైనటువంటి లాభాలు ఒదిగిపోయి ఉన్నాయి అందుకని ఆత్యంతిక సుఖం ఇటువంటి సుఖాన్ని పొందిన తర్వాత రెండవది కావాలి అని మనిషికి అనిపించదు ఈ సుఖం ఎక్కడుంది ఎలా పొందాలి అని ఆలోచన చేసినప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడ మనం ప్రయత్నం చేసినా ఎన్ని సాధించినా ఇప్పటి వరకు మనకు ఉన్నవన్నీ ధనం భవనం పొలం సంసారం సంతానం అహంకారం గర్వం అభిమానం దర్పం ఇవన్నీ కూడాను ఒక్క క్షణాన మనల్ని వదిలిపెట్టి వెళ్తాయి యజమానిని కుక్క అనుసరించిపోయినట్లుగా ఇవి చావును వెంబడించిపోతాయి పోయేవి పోవటం సమస్య కాదు పోయే వాటిని ఉండేవిగా భావించడమే ఎప్పుడూ సమస్య ఇది అజ్ఞాన పంకం అంటే బురద బురద పూసుకుని తిరగడం ఎవరికీ సరదా కాదు దాన్ని కడిగేసుకోవడమే మర్యాద అజ్ఞాన బురదని జ్ఞాన జలంతో కడిగేసుకోవాలి పరమాత్మ జ్ఞానంతో పోగొట్టుకోవాలి అప్పుడే జీవితంలో పవిత్రత ఏర్పడుతుంది కనుక తాను పవిత్రాత్ముడై మనల్ని తన జ్ఞానంతో ప్రభావితం చేసి పవిత్రం చేసేటువంటి పరమాత్మ పూతాత్మగా కీర్తింపబడుతూ ఉన్నాడు పూతాత్మా ूता मुक्ता अव्ययुष साक्षी क्षेत्रों पवित्र आत्मवाड़ अनर्थ आत्मा यूतात्मा अथवा పూత పవిత్రుడు ఆత్మ ఆత్మయని వాడు అని కూడా కర్మధారయ సమాసంగా గ్రహించవచ్చు పరమాత్మ చైతన్య రూపుడు కనుక ఆయనలో ఏ విధమైనటువంటి గుణాలు లేవు నిర్గుణత్వం గుణాలు లేవు గనక ఏ విధమైనటువంటి కర్మలు జరిగేందుకు అవకాశం లేదు నిష్క్రియత్వం కర్మలు జరగడం లేదు గనక ఆయనలో ఏ విధమైనటువంటి వికారాలు కూడా ఉండేందుకు అవకాశం లేదు నిర్వికారత్వం పరమాత్మ చైతన్య రూపుడు గనక ఆయనలో ఈ విధమైనటువంటి మార్పులు గుణాలు లేనే లేవు మార్పులు గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వికారాలు తప్పు ఎక్కడైతే వికారం ఉందో అటువంటి చోట పవిత్రత సిద్దాన్ని శాశ్వతంగా స్థిరంగా ఉండేందుకు అవకాశం లేదు ఇప్పుడు పాలున్నాయి అనుకుంటాం పాలలో కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలను బెట్టి పాలు అంటున్నాం మారేటువంటి స్వభావం కూడా పాలకు ఉంది ఈ స్వభావాన్ని స్వరూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు పాలు పాలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి అయితే ఈ పాలలో ప్రతికూల ధర్మాలు కలిగినటువంటి నిమ్మరసం కలిపామనుకోండి పాలు విరిగిపోతాయి అనుకూల ధర్మాలు కలిగినటువంటి నీళ్లు గడిపామనుకోండి పాలు పలచబడిపోతాయి పాలను పాలుగా ఉంచితే పారైపోతాయి ఇది గుణముల యొక్క పరిస్థితి గుణాలతో ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది బాధ కానీ పరమాత్మ గుణతీతుడు గనక ఆయన ఏ విధమైనటువంటి వికారాలు లేనిటువంటి వాడు మార్పులు లేనిటువంటి వాడు తనలో నశింపు కూడా లేనటువంటి వాడు అందువల్ల పరమాత్మ పవిత్రాత్మ అని స్థుతింపబడుతూ ఉన్నాడు అంటే కార్యాలు గుణాలు తనలో లేకపోయినా ఈ కార్యాలు జరగడానికి గుణాలు ఏర్పడడానికి ఇవి కదలడానికి ఆధారమైనటువంటి తాను సూర్యుడిలాగా అసంగుడై పవిత్రాత్ముడై పవిత్రంగా శోభిస్తూ ఉన్నాడు కనుక పరమాత్మని పూతాత్మ అంటూ ఉన్నాం అంటే శుద్ధాత్మ అని అర్థం శుద్ధాత్మ అంటే శుద్ధ లాంటి వాడని కాదు ఎందుకనంటే మలినపడేటువంటి స్వభావం కలిగినటువంటి దాన్ని ఏ విధంగా మనం శుభ్రం చేస్తూ ఉండినా అది తిరిగి తిరిగి మలిన పడుతూనే ఉంటుంది గజస్నానం లాగా అందుకని ఉతికిన బటను మళ్లీ మళ్లీ ఉతుకుతూ ఉంటాం చిమ్మిన వాకిల్ని మళ్లీ మళ్లీ చిమ్ముతూ ఉంటాం కలిగినటువంటి పాత్రల్ని మళ్లీ మళ్లీ కడుగుతూ ఉంటాం ఎందుకో తెలుసా అవి మలిన ఉంటాయి కనుక కాబట్టి గుణముల యొక్క ప్రభావం లేదు కాబట్టి ఏ విధమైనటువంటి వికారము మార్పు లేనివాడు పరమాత్మ అయ్యడం వల్ల ఆయన ఆ విధంగా మరిని వాడు కాడు కనుక ఆయన అనంతుడు కేవలో నిర్గుణశ్చ అని శ్వేతాశ్వత ఉపనిషత్తు గుణాతీతుడైనటువంటి పరమాత్మని కీర్తించింది కనుక గుణముల యొక్క ప్రభావం పరమాత్మ మీద లేదు అని అర్థం కాబట్టి తాను గుణాతీతుడు కనుక పవిత్రుడై ఉన్నాడు అనంతుడు గనక అనంతుడైనటువంటి పరమాత్మ రెండవ వస్తువు చేత అపవిత్రం కాబడేటువంటి వాడు కాడు గనక తాను పవిత్రుడు తాను ఎప్పుడైతే పవిత్రంగా ఉన్నాడో ఆయన యొక్క జ్ఞానం కూడా పవిత్రంగా ఉందని అర్థం కనుక అనంతుడైనటువంటి పరమాత్మ నశించడు కనుక ఆయన పవిత్రత కూడా నశించేది కాదు ఆయన పవిత్రత నశించేది కాదు గనక అటువంటి పవిత్రను పొందినటువంటి వాళ్ళు కూడాను నశింపు ఎరగరు కాబట్టి అనంతుడైనటువంటి పరమాత్మలో మనం వేరుగా ఉండేందుకు అవకాశం లేదు ఆయన పవిత్రుడు ఆయన జ్ఞానం పవిత్రం గనక మనం కూడా పవిత్రమే మనము కూడాను పూతాత్మే అని అర్థం కనుక జ్ఞానం చాలా పవిత్రమైనటువంటి సాధనగా ఈ విషయంలో తెలుస్తూ ఉంది కారణమేమిటి మనల్ని కూడాను పవిత్రం చేస్తూ పోతుంది గనక నహి జ్ఞానైన సదృశం పవిత్ర మిహ ఈ ప్రపంచంలో జ్ఞానం కన్నా సమానమైనటువంటి పవిత్ర వస్తువు మరొకటి లేదు అని భగవాన్ ఆచార కనుక జ్ఞానాదేవత కైవల్యం ఈ జ్ఞానము ద్వారానే కైవల్యాన్ని పొందాలి పరమాత్మ ఎప్పుడైతే అనంతుడో అనంతమైనటువంటి వాటికి సంబంధించిన జ్ఞానం కూడా అనంతంగానే ఉంది కనుక ఈ అనంతమైనటువంటి జ్ఞానాన్ని అంతం కలిగినటువంటి కర్మల ద్వారా మనం పొందేందుకు అవకాశం లేదు కాబట్టి ఇది జ్ఞానము ద్వారానే పొందాలి జ్ఞానాదేవత కైవల్యం కాబట్టి దీని వల్లనే మనకు కైవల్యం ప్రాప్తిస్తూ కనుక జ్ఞానము పవిత్రమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి సాధన కనుక మిగతా సాధనలన్నీ కూడాను జ్ఞానంలోనే విలీనమైపోతూ ఉన్నాయి కనుక జ్ఞానం పవిత్రమైంది పోతమై ఉంది సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞాని పరిసమాప్యతే సమస్తమైనటువంటి సాధనలన్నీ కూడాను జ్ఞాన సాధనలోనే విలీనమైపోతున్నాయి అని భగవద్గీత కనుక ఎవరైతే జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారో జ్ఞానం పవిత్రం కనుక ఇటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి వాళ్ళు కూడాను పవిత్రులవుతూ ఉన్నారు ఈ ప్రపంచాల్లో విద్యా తపోభ్యాం పూతాత్మ కనుక ఇటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొంది ఇటువంటి జ్ఞానములో నిశ్చలంగా పవిత్రంగా ఉండిపోవడమే సాధన ఇది ఉత్తమోత్తమైనటువంటి తపస్సు జ్ఞాన తపస్సు అని వేదమాత యొక్క ఆదేశం బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత బహవ చాలా మంది జ్ఞాన తపస ఈ జ్ఞానమనేటువంటి తపస్సు చేత పూత పవిత్రులై మద్భావం నా స్వరూపాన్ని ఆగత పొందారు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కనుక పూత పవిత్ర ప్రయత పూతం పవిత్రం కనుక పరమాత్మ పవిత్రుడు ఆయన జ్ఞానం పవిత్రం ఈ జ్ఞానాన్ని పొందేటువంటి సాధకుడు పవిత్రం పొందిన తర్వాత సాధ్యము సాధకుడు ఇద్దరు ఒకటే కనుక అంతా పవిత్రమే కనుక పరమాత్మ ఎలాగైతే పవిత్రుడో పరమాత్మని పొందినటువంటి సాధకుడు కూడా పవిత్రమవుతున్నాడు కారణం గమ్యము తాను ఇద్దరు ఒకటే గనక తానే గమ్యము గనక ఎందుకని ఉన్నది ఒకటే సత్యం ఒకటే అదే ఉంది అతిగా ఉంది ఎట్లా అపార శక్తిగా అన్నంత శక్తిగా ఉంది అపార శక్తిమంతుడు అనంత శక్తి స్వరూపుడు అయినటువంటి పరమాత్మ ఎక్కడున్నాడని ఎక్కడా ఉండేందుకు అవకాశం లేదు తాను అనంతుడు గనక అన్ని ఆయనలోనే ఉన్నాయి ఈ వైభవం చేత పరమాత్మ భగవానుడు పూతాత్ముడై ఈ పూతాత్ముడు పవిత్రాత్ముడు పరమాత్మగా తెలుస్తూ ఉన్నాడు పరమాత్మ పరమాత్మ పరమహ ఆత్మ పరమహ అంటే పరమోత్కృష్టమైనటువంటి ఆత్మ అని అర్థం కనుక పూతాత్మగా తెలిసినటువంటి పరమాత్మ పరమహ ప్రకృష్ట ఉత్కృష్ట ఇది కాబట్టి ఉత్కృష్టమైనటువంటి వాడు ఇక్కడ రెండు విధాలుగా గ్రహించచ్చు పరమాత్మ పరమహ ఆత్మ పరమహ దేశ కాల వస్తు అపరిచ్ఛున్నం అని అర్థం కనుక ఇది పరమాత్మ యొక్క స్వరూపం ఇటువంటి పరమాత్మను మనం పొందాలి లేని దానిని పొందాలి ఉన్నదాని అర్థం చేసుకోవాలి పరమాత్మ ఉన్నవాడే ఉన్నవాడే కనుక తనకు సంబంధించిన జ్ఞానం కూడా ఉంది ఇలా జ్ఞానం ఉన్నది కనుక దానికి సంబంధించి మనకు అవగాహన కావాలి కనుక నేను శాస్త్రం తత్ విజిజ్ఞాసస్వ అన్నది ఆ జ్ఞానాన్ని నీవు పొందాలి అన్నది ఉపనిషత్తు తత్ బ్రహ్మేతి పరమాత్మేతి అదే బ్రహ్మము అదే పరమాత్మ కనుక పరమాత్మ పరమహ అతడే ఆత్మ అతడే పరమహ దేశ కాల వస్తు అపరిచ్ఛిన్నం దేశ లొంగనటువంటి వాడు దేశ కాలాలకు అతీతంగా ఉండేటువంటి వాడు పరమాత్మ ఆయనే అవ్యయుడు ఆయనే అనంతుడు ఆయనే అద్వైయుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అర్థం కనుక ఆత్మ అంటే సచిదానంద స్వరూప కనుక పరమహ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆత్మ సచిదానంద స్వరూప ఈ రెండిటికీ భేదమే లేదు రెండు ఒకటే ఎందుకని రెండు అస్థి భాతి కనుక పరమాత్మ అన్నప్పుడు ఇంతకన్నా రెండవ వస్తువు లేదు అనే అర్థం అయితే పరమాత్మ నామంలో కార్యకారణ విలక్షణ పరమాత్మ ఇత్యర్థ కార్యకారణములకు విలక్షణమైనటువంటి వాడు ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచం కార్యరూపంలో ఉంటే పరమాత్మ కారణము అని గడిచిన ప్రవచనాల్లో మనం తెలుసుకున్నాం కనుక కార్యకారణములు పరమాత్మే కానీ కార్యకారణములకు విలక్షణమైన వాడు కూడా తానే కార్యకారణాన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటూ పోవాలి ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కనుక కార్యం నగ కారణం బంగారు అయితే కార్యములో కారణములో నగలో ఉన్నది బంగారే బంగారులో ఉన్నది బంగారే ఏకేనా లోహమణినా సర్వం లోహమయం విజ్ఞాతం స్యాత్ బంగారు ముద్ద తెలిస్తే బంగారు ముద్దతో తయారైనటువంటి ఆభరణాలన్నీ కూడాను బంగారుగానే మనకు తెలిసిపోతూ ఉన్నాయి అయితే గడిచిన ప్రవచనాల్లో మృతికే తీవ సత్యం అన్నప్పుడు ఈ కార్యకారణాల గురించి మనం తెలుసుకుంటూ కార్యం మిథ్య కారణం సత్యం అని అర్థం చేసుకున్నాం కానీ ఈ పరమాత్మ అనేటువంటి నామంలో ఇది పారమార్థిక కోణం నుంచి ఇంకా అత్యద్భుతంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏమిటో తెలుసా కార్యకారణాలు రెండూ మిథ్యే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు కార్యం ఉంది అని అంటున్నాం గనక దానికి కారణం అని తెలుసుకున్నాం కార్యం కారణం మీద ఆధారపడి ఉంది కారణాంతర్గతం కార్యం ఇది సర్వస్వ సమ్మతం కాబట్టి కార్యం అనేటువంటిది కారణంలోనే ఉంది అనేటువంటిది అందరూ అంగీకరించేటువంటి సత్యం కార్యం మిథ్య అని తెలుసుకున్నాం ఎందుకంటే కారణం మీద ఆధారపడి ఉంది గనక కార్యం మిథ్యైనప్పుడు కారణాంతర్గతం కార్యం గనక కారణములో ఉండేది కూడా మిత్య యొక్క లక్షణాలే గనక మిథ్య ఎప్పుడైతే కల్పితమైందో కార్యము కల్పితం గనక కారణం కూడా కల్పితమే ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మరి కార్యమేమిటి కారణం ఏమిటి కార్యం తెలుస్తూ ఉంది గనక కార్యం యొక్క కోణం నుండి కారణాన్ని పరమాత్మగా మనం తెలియజేయాల్సి వచ్చింది అయితే ఈ కార్యకారణాలకి విలక్షణంగా స్వరూప స్థితిలో తానే భాషిస్తున్నాడగాని రెండవ వస్తువు లేదు అని తెలుసుకోవడమే పరమాత్మ నామ ద్వారా మనం గ్రహించాల్సినటువంటి విషయమై ఉంది కనుక ఇటువంటి వాడు పరమాత్మ ఇటువంటి పరమాత్మే ముక్త పురుషులకి గమ్యస్థానమై ఉన్నాడు ముక్త పరమాగతి సంతతమానందం అనుభవ రూపం సంతతమానందనుభవం నిత్యభూత అనంతం నిత్యభూత్ర సంతత ూ నిత్యూతం అూ నీచిదస్ పద్య రక్త కచ్చిత్ అస్తిత్తిక్త పరమాగతి ముక్తనా పరమా ప్రకృష్టా ఉత్కృష్ట గతి ముక్త పురుషులకు ఉత్కృష్టమైనటువంటి గమ్యం తానై ఉండడం చేత పరమాత్మ ముక్తానాం పరమాగతి హే అని కీర్తింపబడుతూ ఉండాడు ముక్తుడు అంటే విడిపడిన వాడు అర్థం విడిపడిన వాడు అనంటే దేవి నుండి అనే ప్రశ్న పడుతుంది దాని నుండి విడిపడాలని ఎవరు అనుకోరు ఏదైతే మనకు కష్టాన్ని కల్పిస్తూ దుఃఖాన్ని కల్పిస్తూ దాని నుంచి విడిపడాలి అనుకుంటూ ఉంటాం దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే బంధము నుండి విడిపడాలి అనేది అందరి యొక్క ఆశయం అయింది కనుక ఈ బంధ విముక్తియే మోక్షం ఈ మోక్షాన్ని కావాలి అని కోరుకునేటువంటి వాడు ముమోక్ష మోక్షాన్ని పొందినటువంటి వాడు ముక్త పురుషుడు అయితే బంధము నుండి విడిపడినటువంటి వాడు ముక్త ఇంతకీ బంధం సత్యమా ఇది తేలాల్సినటువంటి విషయం బంధమే గనక సత్యమైతే సత్యమైనటువంటిది ఎప్పుడూ పోదు గనక బంధము పోదు మోక్షం రాదు ఒకవేళ బంధమే గనక అసత్యమైతే అసత్యము అంటే లేనిదే గనక దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం అసలేదు ఇది విషయం కనుక బంధం కనుక సత్యమైతే అది పోదు బంధం కనుక అసత్యమైతే అది లేనిదే కనుక దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కనుక ఏమిటి బంధం అనేటువంటి సమస్య బంధం అనేటువంటిది సత్యం కాదు కానీ సత్యంలాగా కనిపిస్తూ ఎప్పుడైతే సత్యంలాగా కనిపిస్తూ ఇది ఆరోపితమైనటువంటి సమస్య అజ్ఞాన కనుక ఏదైతే అజ్ఞాన జరితమో ఆరోపితంగా తెలుస్తూ ఉందో అటువంటిది యథార్థమైనటువంటి సమస్య కాదు సమస్యగా తెలుస్తూ ఉంది కనుక ఇది అర్థం చేసుకోవాల్సిందే కానీ కర్మల ద్వారా నివృత్తి చేసేటువంటిది మాత్రం కానే కాదు కనుక ఇక్కడ జ్ఞానమే ప్రధానంగా ఉంది ఇదే జ్ఞానం ఇదే ఆత్మ జ్ఞానం ఈ ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాడు ముక్త పురుషుడని అర్థం ఈ ప్రపంచంలో ఏది వచ్చినా పోయేది కానీ జ్ఞానం మాత్రం అలాంటిది కాదు జ్ఞానం వస్తుంది కానీ పోదు జ్ఞానం వచ్చి పోయేది కాదు జ్ఞానం వచ్చి ఉండేది కనుక జ్ఞానం అనేటువంటిది వెలుగు లాంటిది వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు అట్లాగే జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం నిలవదు ఇది పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఈ జ్ఞానాన్ని పొంది పరమాత్మ స్వరూపంగా మారినటువంటి వాళ్ళు ముక్త పురుషులు వాళ్ళు కూడాను అపార శక్తిమంతులు ఈ ప్రపంచంలో అనంతమైనటువంటి శక్తిమంతులు నిరంతరం కూడాను ఆనందంలో ఓలలాడుతూ ఉండేటువంటి వాడు కనుక అటువంటి వారికి గమ్యస్థానమైనటువంటి వాడు పరమాత్మ ముక్తానా పరమాగతి ముక్త పురుషులకు తానే గమ్యస్థానమై ఉన్నాడు आत्मज्ञान कल जीवन मुक्त अंटे जीवन उ मुक्त जीव भाव लेने वाण इत्कृष्ट परमगति इदे भगवत्ति ఇదే మోక్షధామం తిరిగి రానటువంటి పవిత్రమైనటువంటి చోటు ఇది ననివర్తంతే తద్ధామ పరమమ్మ ఏ చోటుకి వెళ్లిన తర్వాత మళ్లీ తిరిగి రావడం అంటూ ఉండదో అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానమే నా పరంధామము అని భగవద్గీతలో భగవాను వాచ కనుక ఇది నశించినటువంటి దివ్యమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి మోక్షధామం వీళ్ళు పొందితే మళ్లీ పతనం ఉండదు తిరిగి రావడం ఉండదు ఎందుకని తిరిగి రారు అసలు పోవడమే జరగలేదు గనక పోవడమే జరగకపోవడం ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి పరమాత్మలోకి వెళ్ళాలి పరమాత్మ ఎక్కడున్నాడని అంతటా పరమాత్మ ఉండేటప్పుడు ఇక పోవడం ఏమిటి రావడం ఏమిటి ఉన్నది పరమాత్మ అని తెలుసుకోవడమే ఇది జ్ఞానం గనక ఇక్కడ పోక లేదు అందుకని రాక ఉండదు కనుక రాకపోకలు తిరిగినటువంటి ఉత్కృష్టమైనటువంటి గమ్యం ఇది ఇదే మోక్షధామం ముక్తానా పరమాగతి ముక్త పురుషులకు పరమోత్కృష్టమైనటువంటి గమ్య స్థానం ఇదే అయితే ఈ స్థితిని పొందిన తరువాత మళ్లీ ఇది జారిపోతే ఇది జారిపోయేది కాదు పారిపోయేది కాదు ఎందుకని కారణమేమిటి ఇది అవ్యయం నశించినది ప్రాప్తించాలే కాని పారిపోయేది మాత్రం కాదు ఈ విషయాన్ని తరువాత ప్రవచనంలో చూద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయమార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తనో కాళీ వర్తతు పర్జన్య పృథివీ సాని దేశోరహి బ్రాహ్మణ సుతు నిర్భయా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవాభిష్య శో